వీడు దేవాలయానికి వెళ్ళాడు మహాదేవ శివాలయానికి వెళ్ళాడు ఎలా ఉంటే వీడిది వీడి యొక్క లక్ష్యం ఏమిటి శివుడు కానీ అక్కడ వీడు ప్రియురాలని చూశాడు అంటే వీడు ప్రియురాల్ని శివాలయంలో కలుసుకుంటామనో ఏదో ఏదో మన సంకేతం ఉండి ఎక్కడికి వచ్చిందో ఆవిడ లేకపోతే అనుకోకుండా ఆవిడ ఎక్కడికి వచ్చిందో ప్రియురాలని అక్కడ చూశాడు చూస్తే ఇప్పుడు శివాలయానికి దేనికి వచ్చాడు శివుడు కోసం వచ్చాడు శివపర కానీ ఇప్పుడు ఆయన చిత్తం ఎవరి మీద ఉంది క్రియా క్రియలు క్రియురాలిపై చిత్తం కాబట్టి చిత్తం అవుతోంది పర మరటుంది లక్ష్యం ఇంకోటి ఉంటుంది సరిపడిందండి అలా వద్దు మత్పరహ మచ్చిత్త నేనే చిత్తం నా ఉండాలి కాబట్టి ఇక్కడ మహాదేవుడును క్రియురాలు అని దృష్టాంతం ఇచ్చారు మామూలుగా లోకంలో ప్రసిద్ధమైన దృష్టాంతం ఏంటి మహాదేవుడును చెప్పులును కొత్త చెప్పులు చిత్తం చెప్పుల మీదను అని అలా దృష్టాంతమిస్తారు వీడు వెళ్ళింది దేవాలయానికి దేనికి వెళ్ళాడు ఈశ్వర దర్శనం కోసం వెళ్ళాడు ఈశ్వర పరహ ఆ లక్ష్యం అది కానీ చిత్తం దేని మీద ఉంది చెప్పు మీద చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా విశ్వరాధిరామ వినురవేమ చిత్తం మరోచోట ఉంది ఎదురుగున్న శివుడు పరంగా పెట్టుకునే పరము ఉంటే లక్ష్యం లక్ష్యం కాదు అలా ఉండకూడదు ఇంకా రాజానంలా రాజుగారి సభకు వెళ్ళాడు కోటలో రాజుగారి సభలో డ్యాన్సర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అలా ఉండేది కదా వీడు వెళ్ళింది దేనికి రాజుగారికి తన యొక్క తన ఆ భక్తిని రాజభక్తిని వెల్లడించి ఆయనకి మర్యాద కోసం వెళ్ళాడు రాజుగారిని సేవించడం కోసం వెళ్ళాడు రాజుగారు అన్నారు కూర్చోండి అన్నారు ఏదో అమాత్యుడో ఎవరో వెళ్ళింది దేనికి రాజుగారు ఈ సేవ కోసం వెళ్ళాడు కానీ అక్కడ డ్యాన్స్ చూసి ఆ డ్యాన్స్ మీద పోయింది మనస్సు అంటే ఇప్పుడు ఆయన పరు పరహ అంటే ఎవళ్ళ మీద పరహ రాజు మీద చిత్తం ఎవరి మీద ఉంది డ్యాన్సర్ మీద ఇలా అవుతూ ఉంటుంది లోకంలోనూ అలా ఉండకూడదయా మిత్త మత్పరహ నేను నీకు కావాలంటే నీ చిత్తం కూడా నా మీదే ఉండాలి కాబట్టి ఈ కల్తీ పనికినాడు కావలసింది శివుడు చిత్తమేమో కోహల మీద పెడితే సరే నీకు కావలసింది అదైతే అదే పుచ్చుకోమీ మధ్యలో నేను ఎందుకు ఇప్పుడు శ్రీరామకృష్ణవారి దృష్టాంతం చెప్పేవారు చిన్నపిల్లవాడికి తల్లి ఏం చేస్తుందంటే అమ్మా అని వీడు ఏడుస్తాడు ఏడిస్తే చేస్తుంది ఏదో పొలంలో ఉంటున్నావిడ ఓ బొమ్మ ఇలా నొక్కితే కీ అని తప్పుడు చేస్తుంది ఆ అటువంటి రబ్బరు బొమ్మ ఒకటి వీడు మొహాన్ని పారేస్తుంది పారేసి ఆడుకోను ఆయన ఆడుతుంది వీడు ఆడేసుకుంటూ ఉంటాడు అప్పుడు ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటాడు వీడిని పట్టించుకోవాలి వీడు ఆవిడ దృష్టి వీడిపైకు మళ్ళాలి అంటే వీడు ఏం చేయాలి ఈ పిల్లాడు ఆ రబ్బరు బొమ్మను అవతల పారేసి దాని ఆకర్షణని పక్కన పెట్టి అమ్మా నువ్వే నాకు కావాలి అని ఆడవాడి అప్పుడు ఆవిడ దృష్టి వీడి మీరు పట్టిస్తుంది మనము సంసారంలో ఉన్నప్పుడు మనం ధనం కోసం అలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటాం నిజం ఉంటుందా కాదంటే ధనం కోసం మనం ఏడుస్తామని ఏడమా వాడెవడో ఇంత వడ్డీ వాడెవడో ఇంత పర్సంటేజ్ వడ్డీ ఇస్తాదంటే వాడి దగ్గర మదుపు పెట్టి మళ్ళీ వాడేమో కనపడకపోతే ఎరా నీకు ఇచ్చినా అసలు మాట వడ్డీ మాట దేవుండగా అసలైనా ఇవ్వరా కొన్ని ఇన్స్టాల్మెంట్లోనే ఇవ్వరా నాయన అని వెళ్ళి వాడిని పట్టుకుని బతిమలాడి ఏమండి ఇస్తానన్నారు అప్పుడప్పుడు ఇప్పుడు కోపంగా మాట్లాడతాడు కోపంగా మాట్లాడేది ఎందుకంటే నిజంగా కోపం వచ్చేసి వాడిని చెరగొట్టేసుకోవడం కాదు ఇలా కొంచెం కోపం చూపిస్తేనైనా వీడు దారికి వస్తాడేమో అని ఎలాగో అలాగ వాడిని దారికి తెచ్చుకుని నాయనా నా మనం ధనం కోసం పడి పాటలు కాదు కదండి అలో లక్ష్మణ ధనం కోసం మనం ఏడుస్తాం కన్నీరు కారుస్తాం ఎప్పుడైనా ఈశ్వరుని కోసం కన్నీరు కార్చడం ఎరుగుడువా మనం ఏనాడైతే ధనం కోసం బంధువర్గం కోసం భార్య పుత్రమిత్ర భక్తు ఇత్యాది ఆసక్తుల నిమిత్తమై ఇళ్ళ స్థలాల నిమిత్తమై లేకపోతే భోగాల నిమిత్తమై కంటి కార్చే కన్నీరులో లక్షోవంతు కన్నీరు ఈశ్వరుడి కోసం వీడు కరుస్తాడో ఆ క్షణంలో వీడికి ఈశ్వర సాక్షాత్కారమైపోతుంది అది మచ్చిత్త మత్పర అంటే అయంతూ మచ్చిత్తో మత్పరశ్చ కేవలం మత్పరుడై ఉండి మచ్చిత్తుడు కాకుండా పోవడం మచ్చిత్తుడై ఉండి మత్పరుడు కాకుండా పోవడం అది ఉంటుంది కొంతమంది ఈశ్వరుడు మీద మనస్సు పెడతారు ఎందుకంటే ఈశ్వరుని ఇంతలా వీడు ధ్యానం చేసేస్తున్నాడంటే ఈశ్వరుని కనుక ఈ మంత్రంతో ధ్యానం చేస్తే ఆ పవర్ వస్తుంది ఆ పవర్ వస్తే నేను ఏదో చేస్తానని ధ్యానం చేస్తాను శివుడు ఆత్మలింగం తీస్తానంటాడు ఎందుకు ఆత్మలింగం తీయడం ఎందుకు అక్కడే ఉంచచ్చు కదా దాన్ని తీయడం ఎందుకంటే తీసి ఓ పదివేల మందిని చూపిస్తే ఈ పదివేల మందిలో కనీసం రెండు వేల మందిలో అయినా నా శిష్యులైతే ఏదో ఉద్ధరిస్తాను చిత్తా ఎక్కడుంది లోకం మీద కాబట్టి మచ్చుత్తో మత్పర యుంజన్నే వం సదాత్మానం యోగి నియత మానస శాంతి నిర్వాణ పరమాం సంస్థమధిగచ్చతి ఆత్మానం యుంజన్ ఆత్మను యోగాభ్యాసము చేయుస్తున్నవాడి ఆత్మతో సంయోగమును పొందినవాడి దీన్ని ఈ ధ్యానయోగాన్ని ఆత్మయోగము అని ఇది ఆత్మయోగం ఎందుకంటే ఆత్మానం యుంజన్ అంటే యుంజన్ అంటే యోగం దేని యోగము ఆత్మానం యుంజం ఆత్మ యోగం ఏమంట ఆత్మ అంటే ఏమిటో తెలుసునండి తాము అని అర్థం సెల్ తాము అదే ఆత్మ అంటే ఆత్మ అంటే ఓ పెద్ద ముద్దలాంటిది ఎక్కడైనా ఉంటే అది ఆత్మననుకోకండి ఎందుకంటే పెద్ద ముద్దలాంటిది ఒకటి ఉందనుకోండి అది మీకంటే భిన్నంగా ఉంటుందా ఉండదా ఉంటుంది ఓ ముద్దలాంటిది ఉంది అని మీరు అంటే మీకంటే భిన్నం అయిపోయింది కదా అప్పుడు అది ఆత్మ అవుతుంది దేని ఎందైతే అన్యత్వం అంటే అన్యము నాకంటే భిన్నమైనది ఇది ఇది అనే లక్షణం ఇది అని దేని అంటారు మిమ్మల్ని మీరు ఇది అంటారా లేకపోతే మీకంటే భిన్నమైన దానిని ఇది అంటారా ఇది అంటే ఇది అంటే దిస్ ఇదం ఆ ఇది ఇది అనే పదప్రయోగం ఎప్పుడు చేస్తారంటే మీకంటే భిన్నమైన దానిని సూచించి నిర్దేశించేప్పుడు ఇది ఇదం సంస్కృతంలో ఇదం తెలుగులో ఇది అవునా ఇది అంటే వేవో అర్థాలు అలా కాదు దిస్ అర్థం ఇదంత ఇది మీకంటే భిన్నమైన దానిని సూచించేప్పుడు ఇది అంటారు ఎవళ్ళైనా ఏదో చూపించి ఇది ఆత్మ అన్నారు అనుకోండి ఇది ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా అనాత్మక ఎందుకని ఇది అన్నాడు కదా ఎవళ్ళైనాను ఇది ఆత్మ అంటే అది అనాత్మ అని చెప్పినట్టు చెప్పినట్టే చెప్పకనే చెప్పినట్లయితే మీరు ఇది అన్నారంటే అనాత్మ ఇప్పుడు ఇక్కడ ఒక దీపల్లా కనపడింది అనుకోండి ఇక్కడ దీపల్లా వెలిగిపోతా కనపడింది అది ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా అనాత్మవుతుంది ఎందుకది ఇది కనపడింది కదా అది అనాత్మవు కావండి ఏదో ఇక్కడి నుంచి ఇక్కడికి లేచినట్టు అనిపించింది అనుకోండి అలాంటి అనుభవం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఆ లేచిన్న అనుభవం ఆ అనుభవము లో విషయమైనది ఆత్మవుతుందా అనాత్మవుతుందా అనాత్మవుతుంది ఇది ఒకటి తెలుసుకోవటం చాలా కష్టం తెలుసుకోవడం కష్టం అంటే ఏముంది దీంట్లో కష్టమే ఉందని మీరు అనొచ్చు కష్టమేం లేదని మీరంటే నేను వ్యసనానిక నాకేమో అభ్యంతరం లేదు కానీ లోక దృష్టి ఎలా ఉంటుందంటే ఎంతో కొంత అన్య ధర్మాన్ని దాని ఎందుకు ప్రవేశపెడతారు అన్యత్మం అంటే తనకంటే భిన్నమైనది ఇప్పుడు నేను మాట్లాడుగుతా చెప్పండి దేవుడు అన్నాను దేవుడు ఈశ్వరుడు అన్నాను ఈశ్వరుడు అనగానే మీకు ఏమనిపిస్తోంది ఆయన ఆయన అనిపిస్తోందా లేకపోతే నేనే అనిపిస్తోందా ఆయన అనిపిస్తోంది అదే అన్నియమం అదే అన్నియమంటే స్వామి రామతీర్థాన్ని వారు అలా నేనే అనుకో సే ఐ ఆమ్ ది గాడ్ సే దాట్ అని అనేవారు ఎందుకంటే వీడు ఈశ్వరుడు అనగానే ఆయన అని వీడు అడుతున్నంత సేపు ఆ ఈశ్వరుడు వీడికి దొరకడు తదేవో బ్రహ్మత్వం బిద్ధి నేదం ఎదిదం ఉపాసతే అని ప్రేమోపనిషత్తులు చెప్తారు కాబట్టి ఈ యోగము ఇది ఆత్మయోగం అయితే మరి ఈశ్వరయోగం ఉన్నా కదా కానీ ఎటువంటి ఈశ్వరయోగము ఆత్మయోగమైనటువంటి ఈశ్వరయోగం ఆత్మానం యుంజన్ ఆత్మా ఎప్పుడు ఈ ఆత్మయోగాన్ని ఎప్పుడు అనుష్ఠించాలి సదా యుంజ అన్ని వేళలా మీరు అనుష్ఠించండి అన్ని వేళలా అనుష్ఠించండి ఎందుకని ఒక ఇప్పుడు నీకు శ్రీరామకృష్ణుడు వారి దృష్టాంతం చెప్పేవారు నీకు పరిచ్ఛిన్న బుద్ధి అంటే నేను పరిచ్ఛిన్నమైన వ్యక్తిని జీవులను అనే బుద్ధి నీలో ఉన్నంత వరకు నీ నేను అనే అహంకారం ఉన్నంత వరకు నీవు ఈశ్వరుణ్ణి శరణాగతి చేయి అహంకారం విలీనం అయిపోతే ఐశ్వర స్వరూపంగా నిలిచి ఉండు సో కాంటెంపరేట్ అప్ ఆన్ ఈశ్వర ఇఫ్ యూ ఫీల్ ది డిఫరెన్స్ ఫ్రమ్ ఈశ్వర కాంటెంపరేట్ అప్ ఆన్ ఇఫ్ యూ నో ది నాన్ డిఫరెన్స్ బి ది ఈశ్వర దీన్ని ఆత్మయోగము అని అంటారు అంటే ఈశ్వరుడై ఉంట ఈశ్వరుడై ఉండుట అని ఆత్మయోగం వైపు వేసే అడుగులో మత్పరహ ఈశ్వరుణ్ణి ధ్యానించుట అది ఒక అడుగు అది ఆ అడుగు దాటితే ఈశ్వరుడై ఉండుట సో సదాత్మానం అన్ని వేళ అలా అసలు సంసారాన్ని గురించి ఎక్కువగా భావన చేయనే రాదు ఇప్పుడు మనకి మీకు రహస్యం చెప్తా చూడండి శాస్త్రం ఏమని చెప్తుంది జగత్తు మిథ్యా అని చెప్తూ ఉంటుంది కానీ మనకు ఎలా అనిపిస్తుంది జగత్తు మిథ్య అనిపిస్తుందా సత్యం అనిపిస్తుందా ఇప్పుడు మొన్న క్రికెట్ మ్యాచ్ మన వాళ్ళు నగ్గారు అది సత్యం అనిపించిందా మిథ్య అనిపించిందా కాబట్టి మరి శాస్త్రం ఏం అనుభవానికి వచ్చినట్టు దీనికి కారణం ఏమిటి అది మిథ్య అని ఎలా తెలుస్తుంది తెలియదు కదా యు షుడ్ ఫీల్ ఇట్ యుద్ధ ఫీల్ దట్ దగత్ ఇస్ అన్యల్ యూ షుడ్ ఫీల్ ఇట్ అది అలా సత్యం ఎందుకు అనిపిస్తోంది అది మిచ్చని ఎందుకు తెలియట్లేదు శాస్త్రకారులు లేదా నెత్తీనూరు కొట్టుకుని చెప్తున్నారే అయినా కూడా ఏమి మనలో ఏమీ ఒక పిసరంత తేడా కూడా రాలేదు ఎందువల్ల ఇది కారణం ఏంటంటే మనం అవసరమైన దానికంటే ఎక్కువగా మనస్సుని సంసారంపై కేంద్రీకరణ కేంద్రీకృతం చేస్తూ ఉంటాం మీరు మినిమిలిస్ కిక్కనుందే అంటే అత్యవసరమైన ఎంతవరకు అంతే సంసారంలో వ్యవహరిస్తారు అంటే మరి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నప్పుడు హెల్ప్ చేసేప్పుడు మీరు నిస్వార్థంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేశారనుకోండి అది సంసారం ఎందుకు అవుతుంది ఇది కాదు అది కూడా ఈశ్వర ధ్యానమే అవుతుంది ఇప్పుడు ఎదుటి వ్యక్తితో మీరు వ్యవహరించేప్పుడు ఈశ్వరీయ వ్యవహారము అని ఒకటి ఉంటుంది అంటే ప్రతి మానవుని హృదయంలో ఈశ్వరుడే ఉన్నాడు అని గుర్తించి వ్యవహారం మీరు చేశారనుకోండి అప్పుడు మీరు చేస్తున్నది సంసారం వ్యవహారం కాదు దాని సంసారం వ్యవహారం అంతం అది బంధించదు ఈశ్వరీయం వ్యవహారమే అని అను ఇప్పుడు ఆటోలో వెళ్తూ మోసం చేస్తూ ఉంటాడు అతి తెలివిగా మోసం చేస్తూ ఉంటాడు కానీ ఈశ్వరుడి రూపంగా మనకి గుణపాఠం చెప్తున్నాడు అని అనుకున్నారనుకోండి అప్పుడు అది సంసారం కాదు అది ఈశ్వరీయ వ్యవహారమే దేవాలయంలో కూర్చుని ఉంటారు సాధారణంగా గర్భగుల్లో కూర్చున్న వాళ్ళు దేవుడి వైపు పృష్ఠం పెట్టి కూర్చుంటారు పృష్ఠం అంటే నా అభిప్రాయం బ్యాక్ టర్న్ బ్యాక్ టువర్డ్స్ గాడ్ అండ్ యువర్ ఫేసివర్డ్స్ సంసార కాబట్టి కూర్చున్న దేవాలయంలో కూర్చుంటే వాడు ఈశ్వరాభిముఖుడు అయిపోవడం అలాగే మార్కెట్లో ఉంటే వాడు సంసారాభిముఖుడు కానక్కర్లేదు కాబట్టి ఎక్కడున్నా మీరు మార్కెట్ ప్లేస్లో ఉన్నా ఇంచుమించు లోక వ్యవహారాలు ఏవైనా చేస్తూ ఉన్నప్పుడు కూడా మీరు ఈశ్వర భావనతో చేయుట సంభవమే ఆ విధంగా మీరు చిత్తమును సంసార వ్యవహారాల నుంచి వెనుకకు మండించి సంసారం గురించి అత్యవసరమైన ఏదో బిల్లు పేమెంటు ఏదో బిల్లు టెలిఫోన్ బిల్లు పాల ప్యాకెట్లు తెచ్చుకోవటం ఇలాంటివి ఏవో మినిమల్ ఏవో కొద్ది కొద్దిగా ఉంటాయి తప్పనిసరి వాటిని మాత్రమే చేస్తూ మిగతా లౌకిక వ్యవహారాల నుంచి ఉపసంహారం చేసి అంటే మీ డ్యూటీలో మీ చేయాల్సి డ్యూటీ చేసి వాళ్ళు డ్యూటీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాం కదా కాబట్టి ఆ విధంగా సంసార వ్యవహారం మినిమల్ ఉంటుంది తక్కువ అతి ఉంటుంది ఎంత అత్యవసరంగా ఉంటుంది తక్కువ అని ఏదో అది ఉంటుంది దాని అందు కూడా ఈశ్వరీయ భావనని చెప్పి ప్రయత్నంలో ఉంటాం మనము మిగిలిన సమయాన్ని మనం ఆత్మనిష్టలో ఆత్మనిష్ట అంటే ఇంతకుముందు మీకు చెప్పాను స్వాధ్యాయా యోగమాసీత అది ధ్యానం చేసుకునే టైం అయితే ధ్యానం చేయండి ధ్యానం అయిపోయిన తర్వాత ఏం చేయమంటారు శ్రవణం చేయండి లేకపోతే పఠనం చేయండి పఠనం అయిపోయిన తర్వాత పఠనం ఎంతసేపు చేస్తే ఎంత అయింది పఠనము ఇంకా పఠనం మీద మనస్సు ధ్యానం చేయండి ఆ విధంగా ధ్యానము అంటే శ్రవణ మననములు చేయటము లేదా నిధిధ్యాసనము ఈ విధంగా మనస్సుని సంసారం నుంచి బాగా వెనుకపు తగ్గించి మీరు ఈశ్వరార్పణ బుద్ధితోటి ఈశ్వరీయ వ్యవహారంతో మనస్సుని కట్టి పారేసినట్లయితే మీకు కొద్దిసేపయ్యేపటికి సంసారము మిథ్యా అనే విషయం ఆ నిజమైనయో సంసారంమిథ్యే అని తెలుస్తుంది పండితులు వాదించుకుంటున్నారు ఒక ఆయన సంసారం సత్యం అంటున్నాడు జగత్తు సత్యం అని వాదిస్తున్నాడు ఇంకొక ఆయన జగత్తు మిచ్చని వాదిస్తున్నాడు నన్ను అడిగారు కావండి స్వామికి మీరు కూడా ఈ వాదంలో దేని సంగతి ఏదో తెలుగుతా నేను అన్నాను అలా ఏంటి వెళ్దండి మీరు అసలు ముందు సంసారం గురించి చింతించడం మానేయండి సంసారం గురించి ఆలోచించడం మానేయండి కొంతకాలం ఓ ఆరు మాసాలు నియమం పెట్టుకుని సంసారం గురించి మీరిద్దరూ కూడా ఆలోచించు దాని గురించి మీరు ఈశ్వరుని మీదనే మనస్సు పెట్టి ఒక ఆరు మాసాలు దీక్షగా ఉండండి ఆ తర్వాత ఈ సంసారం మీకు ఏమనిపిస్తుందో అప్పుడు మీకు మీరే పరీక్ష చేసుకోండి పరీక్ష చేసుకుంటే అది మిథి ఆ ఫీలింగ్ మీకే వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు ఎలా వస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు పేషెంట్ నీకేం రోగం లేదా బాబు డాక్టర్ అదేమిటండి రోగం లేదంటారు ఏమిటండి నాకేమో ఒంట్లో బాగులేదు నేను దుఃఖాన్ని పిలిస్తుంటే రోగం లేదంటారో ఏమిటంటాడు కాబట్టి అల్టిమేట్గా డాక్టర్ మీకు రోగం లేదని చెప్తే కుదరదు ఆరోగ్యం నేను ఫీల్ అవ్వాలి ఒకప్పుడు నేను ఆరోగ్యంగానే ఉంటాను నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ డాక్టర్ అంటాడు నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి వీలు లేదయా నీ ఎక్స్రే చూస్తే నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి వీల్లేదనిపిస్తున్నావు వీలు లేకపోవడం ఏమిటండి నేను బాగానే ఉన్నానంటే ఇబ్బంది లేదు కాదు ఉండడానికి వీలు లేదు నీకు ఉండి తీరాదు ఏం బాబు అనుకోండి సో అల్టిమేట్లీ బట్ యూ ఫీల్ ఈస్ రియల్ కాబట్టి సంసారాన్ని గురించి అధికంగా చర్చ చేయకూడదు తర్వా అసలు ఎక్కువ చర్చ చేయకూడదు దేన్ని కూడా వాక్కును కూడా నియంత్రించుకోవాలి తర్వాత సంసారాన్ని గురించి అధికంగా చింత చేయకూడదు అధికంగా చింత సంసారాన్ని గురించి మీరు చింత చేసినట్లయితే సంసారము సత్యమేమో అనే భ్రమ గట్టి ఎంత తక్కువగా చింత చేస్తే సంసారం ఇచ్చా విషయం అంత తొందరగా మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి సదా ఆత్మానం యుంజీత సో ఇంజన్ ఏమం సదాత్మానం సదా ఆత్మానం యుంజన్ ఎక్కువ కాలం చాలాసేపు నిరంతరంగా ఆత్మనిష్టను కలిగి ఉండాలి ఈ సదాత్మానం అనే పదాన్ని ఇంకో రకంగా పెడతీయ సద్ ఆత్మానం సద్రూపమైన ఆత్మను సచిదాత్మను ఇందాక మీకు చెప్పాను ఆసీత అనే పదానికి అర్థం ఏం అదే అర్థం సద్రూపంగా నిలిచి ఉండుట అవతారికి ఉందాము అదే దాని యోగ ఫలముఖ్యతే ఇలాగ సంసారాన్ని విడిచిపెట్టేసి ఇలా యోగం చేసేస్తే మాకు ఏమిటి లాభం అనే వాళ్ళకైనా డౌట్ వస్తే ఆ మోక్షము జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే మోక్షము అనే ఫలాన్ని చెప్తున్నారు యోగ ఇప్పుడు మీరు యజ్ఞం చేశారనుకోండి యజ్ఞ ఫలం ఉంటుంది ఏమిటి యజ్ఞ ఫలం ఏమిటి అంటే స్వర్గం దీన్ని పోస్ట్ మార్టం రైది అని అంటారు స్వర్గం ఎప్పుడొస్తుంది దేహం ఉండగా రాదు దేహం పోయేట వస్తుంది దేహం పోయిన తర్వాత చేసిన దాన్ని పోస్ట్ మార్టం అంటారు మార్టం అంటే మృత్యు పోస్ట్ అంటే తర్వాత అదే ఆ పదం పోస్ట్ మార్టం అంటే ఇలా హాస్పిటల్ అనుకోకుండా ఆ పదం యొక్క అలా స్వరూపం అది కాబట్టి యజ్ఞ ఫలము పోస్ట్ మార్టం వస్తుంది ఇప్పుడు గోదానం చేస్తే స్వర్గానికి వెళ్ళి దారిలో ఆ నది కొల తేలిగ్గా దాటగలుగుతాడు అని వీడు గోదానం చేశాడు దీని ఫలం ఎప్పుడు వస్తుంది పోస్ట్ మార్టం వస్తుంది నేనే క్రెడిట్ అని కూడా అంటారు అంటే రేపు ఎప్పుడో క్రెడిట్ రెలిజియన్ అని అంటారు దిస్ ఈజ్ క్రెడిట్ రిలీజియన్ వేరే ఆత్మయోగా నన్ను సృష్టించారనుకోండి జీవన్ముక్తి ఎప్పుడు వస్తుంది ఇప్పుడు క్యాష్ రెలిజియన్ క్యా రెడీ క్యాష్ అది ఈ రెలిజియం అది కాబట్టి కర్మఫలము పోస్ట్ మార్టం ఉపాసనా ఫలము పోస్ట్ మార్టం అదే యోగ ఫలము నా ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేశారనుకోండి సూర్య నమస్కారాలు ఫలం ఏమిటి యోగ ఫలం అది ఏమిటి ఆరోగ్యం ఇంకొకటి వస్తుంది ఎప్పుడు రావడం ఏమిటి అప్పుడే అప్పుడు మీరు సూర్య నమస్కారం చేస్తుండగానే బాడీ లైక్గా ఫీల్ అవుతుంది అలా చేస్తుండగానే బాడీలో ఒక తేలికదనం వచ్చేస్తుంది తర్వాత ఎండార్స్ ఫింగ్స్ అని కొన్ని హార్మోన్స్ ఉన్నాయి అది బాడీలో మీకు ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనే ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ ఆ హార్మోన్స్ని బట్టి వస్తుంది ఆ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి ఎప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు పొద్దున్న లేవగానే నీరసంగా కప్పు కాఫీ తాగారు అనుకోండి ఆ హార్మోన్స్ లేవగానే ట్యాక్ ట్యాక్ ట్యాక్ నడుచుకుంటూ ఒక అరమైల్ నడిచేసారనుకోండి ఆ హార్మోన్స్ నిండా తర్వాత కాఫీ తాగొచ్చు కాఫీ ఎప్పుడైనా తాగొచ్చు కాఫీ కాబట్టి మీకు ఎక్సర్సైజ్ ఫలం ఎప్పుడు వస్తుందండి నవ్ అండ్ హియర్ ఎప్పుడో కాదు నెల రోజుల తర్వాత కూడా కాదు నవ్ అలాగే మీరు ఆత్మ సద్రూపంగా ఎప్పుడు నిలిచి ఉంటే అప్పుడే పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది అహం అనుభవం కలుగుతుంది నేను పరిచ్ఛిన్నుడను అయోగ్యుడను అభాగ్యుడను అనే అనుభవం ఎప్పుడు మీరు సంసారం నన్ను ప్రసరింపజేస్తే కలుగుతుంది నేను భేదవాణిని అనే మాట ఎప్పుడొస్తుందండి బ్యాంక్ అకౌంట్ గుర్తుకొచ్చిన వెంటనే నేను భేదవాణ్ణి నేను అభాగ్యుదం అనే మాట ఎప్పుడు వస్తుంది ప్రమోషన్ ఇంకా రాలేదనే సంగతి గుర్తుకు రాగానే నేను అభాగ్యున్ని మీరు బ్యాంక్ అకౌంట్ గురించి ప్రమోషన్ గురించి మర్చిపోయి ఏదో ఏదో మీ పనులు మీరు ఉన్నారనుకోండి అప్పుడు నేను అభాగ్యున్ని అయోగ్యున్ని అని గుర్తుకొస్తున్నా రానే కాదు కాబట్టి నన్ను నేను అభాగ్యున్ని చేసుకుంటా అభాగ్యుడనని భావించి అభాగ్యుడనవత అయోగ్యుడనని భావించి అయోగ్యుడనవత ఈ భావనలన్నీ కూడా విధి విడిచిపెట్టేసి సద్రూపంగా కూర్చుంటే మీరు అభాగ్యుడు కాదు అయోగ్యుడు కాదు మీరే యోగి మీరే భాగ్యవంతుడు కౌపీనవంతఃలు భాగ్యవంత కోటీశ్వరుడు కోట్లన్నీ కూడా బ్యాంకులో పెట్టుకుని ఖరీదైనటువంటి వస్త్రాలను ధరించి కూర్చుని డబ్బు ఇంకా ఎక్కువ కావాలి అని ప్లాన్ వేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన భాగ్యవంతుగా అభాగ్యవంతుడా ఎందుకంటే డబ్బు కోసం సతమతం అవుతున్నాడు అంటే మీరు ఆ భాగ్యవంతుడమే ఈ కౌపీనవంతఃలు భాగ్యవంత అవి యొక్క స్తోత్రం ఉంటాయి వీడు పొల్లాయిడ్డ కట్టుకునే ఆత్మనిష్ఠుడై ఉంటాడు వీడు భాగ్యవంతుడు కాబట్టి సదాత్మానం ఇంజన్ ఏవం వీడికి యోగి యోగిగా ఉండాలి ఎగంటే ఇప్పుడు గడ్డాలు మేసాలు పెంచుకోవాలని మీరు అనుకోద్దు రోజు ధ్యానం చేసుకోవాలని అర్థం ఒక డిసిప్లిన్గా లైఫ్ లీడ్ చేస్తూ పొద్దున్న సాయంకాలం ధ్యానం చేసుకోవాలి అని అర్థం యోగి అంటే యోగి నియత మానస అంటే శ్రీకృష్ణుడు చెప్పిందాన్నే రిపీట్ చేస్తున్నాడు ఆ యోగి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే నియత మానస మనస్సుని నియంత్రించుట మానస ఇప్పుడు మీలో ఎవరైనా మానస సరోవర యాత్ర చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు యాత్రే చేయక్కర్లేదు టీవీలోనూ అక్కడ చూస్తారు అది సరిపడుతుంది పుస్తకాలు చదువుతారు ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మానస సరోవరం మానసమేవ సరోవరం మానస సరోవరం అంటే మానసమేవ సరోవరం మనస్సేనండి సరోవరము మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉంటుంది సరోవరం కూడా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి మానస్సు మనస్సే సు సరోవరం మానస సరోవరంలో ఉండే రాజహంస ఏమిటండి ఆత్మ చైతన్యమే అదే రాజహంస ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఒక సరోవరం ఉంటుంది పెద్ద లేక్ దాని పేరు మానస సరోవరం దానికి పక్కనే పక్కనంటే పది మైళ్ళ దూరంలో రెండు కొండలు ఇలా వస్తే ఈ పక్కన ఇంకో సరోవరం ఉంటుంది దాన్ని రాక్షసతాల్ అని అంటారు తాళ్ళంటే సరోవరం సరస్వ దానికి రాక్షసతాల్ దీనికి మానసతాల్ ఏమిటి దాంట్లో ఎవరు స్నానం చేయరు రాక్షస తాల్లో స్నానం చేయరు ఈ మానస తాల్లో స్నానం చేస్తారు దాన్ని రావణా రావణాసురుడు తగ్గ తగ్గించేటో ప్రసిద్ధి అవి ఏర్పడ్డాయి రావణాసురుడు పేరు పెట్టారు ఇప్పుడు ఈ రాక్షస తాళ్ళ నుంచి వేవ్స్ వస్తూ ఉంటాయి గాలి వస్తూ ఉంటుంది అక్కడ వాతావరణంలో మీకు అటిబెట్ వాతావరణంలో గాలి చాలా గట్టిగా వీచుతుంది చల్లటి గాలి ముఖానికి తగిలిందంటే పెళ్ళు కొట్టినట్టు ఉంటుంది సో వీండ్ చిల్ అని అంటారు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అటువంటి గాలి మీకు ఈ రాక్షస తాల్ నుంచి వస్తూ ఉంటుంది అది కఠోరమైన శబ్దాలని చేసుకుంటూ వస్తుంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది దాని నుంచి వచ్చేటువంటి కెరటములు కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి కెరటాలు మీరు స్నానం అది చేయలేరు కఠోరమైన శబ్దాలతో వస్తూ ఉంటుంది ఆ సరోవరం పేరు రాక్షస తాల్ అది దాటి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి మానస తాల్ ఈ మానస సరోవరం దగ్గరికి వెళ్తే సంహవ్ ఆ కొండల నిర్మాణం వల్ల ఉంటుంది గాలి తగ్గుతుంది కెరటాలు చల్లగా శాంతంగా ఉంటాయి చలిగా ఉంటుంది మీరు స్నానం చేయొచ్చు స్నానం చేయొచ్చు మామూలుగా ఇక్కడ గీజర్ నీళ్ళతో చేసినట్టే ఉండదు కఠినంగా ఉంటుంది బట్ స్టిల్ యు క్యాన్ అది అలాగే మన మనస్సు కూడా ఆ మానస తాళ్ళ ఉండాలి రాక్షస తాళ్ళ ఉండకూడదు రాక్షస తాళ్ళ ఎప్పుడైపోతుంది మనస్సు మనస్సులోంచి కామనలు కోరికలు క్రోధాలు భయాలు ద్వేషము అసూయలు స్పర్ధలు సాధారణంగా మన మనస్సులో ఇటువంటివి తాండవం చేస్తూ ఉంటాయి అప్పుడు మన మనస్సు ఆ రాక్షస తాల్ స్థితిలో ఉన్నట్టు లెక్క వాటినన్నింటినీ కూడా త్రోసిపుచ్చి మానసు సరోవరము శాంతముగా స్వచ్ఛముగా నిర్మలముగా సత్యము దానము దయ అహింస ఇత్యాది లక్షణములతో ప్రకాశిస్తూ ఉండేటువంటి సత్వగుణ ఉందో ఇదే మానసతాల్ కాబట్టి ఇప్పుడు మానస సరోవరం మీరు బస్సులు లారీలు లేకపోతే విమానాలు ఎక్కేసి వెళ్ళిపోనక్కర్లేదు మనసు సరోవరం వెళ్ళిపోతే ఏమైపోయినట్టు మానస సరోవరం వంటి మనస్సు ఉండాలి ఇప్పుడు మీరు ఆలోచించండి మనస్సును స్వచ్ఛంగా పెట్టుకోవడం కష్టమా అయితే మానస సరోవరం వెళ్ళి రావడం కష్టమా చెప్పండి మీరు చెప్పండి మాన సరోవరం వెళ్ళడం కష్టమేం కాదు కొంచెం డబ్బు ఖర్చు పెట్టి ఒక్క ఇరవై రోజులు మీరు ఊపిరికి పడితే కొంత ఇబ్బంది పెడితే వెళ్ళి వచ్చేసేయచ్చు చాలా అప్పుడే కొంతమంది మేము ఐదు సార్లు మానసు ఈ అయ్యప్ప వెళ్ళొచ్చిన ఆ సంస్కారమో ఏమో ఐదు సార్లు మానసు సరోవరం వెళ్ళొస్తాము అలా వాళ్ళు దీక్ష పెట్టుకుంటారు నేను చూశాను అలా ఇద్దరం ఉంటుంది మేము మూడోసారి వస్తున్నాం అండి ఇంకో రెండు సార్లు వద్దాం అనుకుంటున్నాం అండి ఎందుకంటే కొంచెం ఓపిక పెడితే కొంచెం స్టామినా ఉండాలి మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉండాలి కొంత దృఢంగా ఆ వయస్సులో ఉన్నప్పుడు వెళ్ళి రెండోసారి వెళ్ళొచ్చు మూడోసారి వెళ్ళొచ్చు కొంత డబ్బులు ఖర్చు పెడుతుంటే ఈ రోజుల్లో టూరిజం పేరుతోటి వెళ్ళొస్తూ ఉంటాం చాలా తేలిక కానీ మనస్సులో కామన క్రోధము భయము ఇలాంటివి లేకుండా స్వచ్ఛంగా ఉండాలని చెప్పి చెప్పండి అది ఎంత కఠినమైన విషయంగా ఉంటుంది కాబట్టి మానసరోవరము వంటి మనస్సును కలిగి ఉండుట నియత మానస అంటే అర్థం అది అలా ఉండాలి ఒకసారి నేను దేవాలయానికి వెళ్ళాను వెళ్తే ఒక ఆయన దేవాలయానికి కుక్కని తీసుకొచ్చాడు ఆ కుక్కకి ఆయన మంచి డిసిప్లిన్లో పెట్టాడు ఆ కుక్కని కుక్క లోపలికి ఎలా చేయరు కదా ఆ బయట ఏం చేశాడు అంటే తన పై కండువా ఒకటి అక్కడ వేశాడు దాని ముక్కుకు వాసన చూపించాడు అది వాసన చూసింది ఆ కింద వేసాడు అది వెళ్ళి వెంటనే తక్కువని దాన్ని ఎదురకుండా కూర్చున్నాడు ఈయన లోపలికి వచ్చేసాడు దేవాలయం లోపలికి వచ్చేసాడు పది నిమిషాలు పదిహేను నిమిషాలు దర్శనం అది చేసుకుని ఏదో పూజాది చేసుకుని వెళ్ళాడు వెళ్ళినప్పటికీ అలా ఉంది ఆ గుడ్డ దగ్గర అది కదలకుండా దానికేసరి చూస్తూ అలా ఉండిపోయింది ఇప్పుడు మీరు అందరూ కుక్కలు పెంచుకున్న నా కాదు అలా ఉంది మన మనస్సు అలా ఉండాలి ఆ ఆయన అంత గట్టి డిసిప్లిన్లో పెట్టలేదో మన వనస్సులు అటువంటి డిసిప్లిన్లో పెడితే దానిని నియత మానస అని ఉంటారు కూడా మీకు నియత అనే మాట ఆ తానీయాన్ని తిక్కితే ఏమొస్తుందండి నిత్య అని వస్తుంది నియత తానీయాన్ని తిక్కితే నిత్య అని వస్తుంది నిత్యాన్న నియత అన్న ఒకటే ఇంకా అలా తిరుగుతూ ఉంటాయి హింసని తిక్కితే ఏమొస్తుందండి సింహం వస్తుంది హింసని తిప్పితే సింహం వస్తుంది వశిని తిప్పితే ఏమొస్తుందండి శివుడు వస్తుంది ఆ పదాలు అలాగే వచ్చాయి వశకాంతం అనే ధాతువు నుంచి శివహార్య పదం వచ్చాయి హింస అనే పదం నుంచి సింహ అనే పదం వచ్చింది హింస అనే ధాతువు అలాగే నిత్య అంటే నియత నియత నిత్యాన్న ఉంటారు ఇప్పుడు మీరు కర్మ చేసేప్పుడు నిత్య కర్మని చేశారనుకోండి నిత్యకర్మ అన్నది ఒక కామన కోసం చేయరు దాన్ని కేవలము సర్వ జగద్పంగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క ఆరాధన కోసం చేస్తారు కాబట్టి నిత్యకర్మ దాన్ని నియత కర్మ అంటారు నియత కర్మ ఏం జగద్రూపంగా ఉండే ఈశ్వరుణ్ణి స్పృశిస్తుంది వెళ్ళి ఈశ్వరుడికి సమర్పించబడుతుంది జగద్రూపంగా ఉండే ఈశ్వరుడికి విరాట్ అని పేరు కాబట్టి విరాక్ని వెళ్ళి స్పృశించే కర్మ నిత్య కర్మ మీరు ఇచ్చారు అనుకోండి సూర్యుడికి దానికి కామన్లో ఏముండవు సూర్యనందని భక్తితో అర్ఘప్రదానం ఇస్తారు ఆ కర్మ వెళ్ళి విరాట్ని స్పృశిస్తుంది అలాగే మీరు నిష్కామంగా ధ్యానం చేశారనుకోండి ఈశ్వరుణ్ణి ధ్యానం చేశారనుకోండి ఓన్మ శివాయ అని ధ్యానం చేశారనుకోండి అయితే రామా వాటెవర్ ధ్యానం చేస్తే అది హిరణ్య గర్భుణ్ణి స్పృశిస్తుంది హిరణ్య గర్భుడు అంటే యూనివర్స్ అంతా వ్యాపించి ఉండే ఇంటెలిజెన్స్కి హిరణ్య గర్భుడు పేరు సమష్టి మనస్తత్వం కాబట్టి మీరు ధ్యానంలో ఈశ్వరుణ్ణి ఏకాగ్రంగా ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం ద్వారా మీరు హిరణ్య స్పృశిస్తారు నిత్య కర్మ ద్వారా మీరేమో ఈ విరాక్తిని స్పృశిస్తారు చాలా గొప్ప కర్మలు మీరు స్వార్థంతో ఈ కోరిక తీరాల కోరిక పేరాలని కర్మల్ని చేసినట్లయితే మీరు సంసారాన్ని స్పృశిస్తారు తప్పిస్తే ఈశ్వరుణ్ణి స్పృశించే సందర్భం ఉండదు అది వ్యవస్థ సో కనుక మనస్సు ఈ విధంగా నియతం చేసి నిత్యము ఏకాగ్రము చేయుట అదే డైరెక్షన్లో మనస్సు ప్రసరించుట ఆ విధంగా చేసినట్లయితే దాన్ని ఈశ్వరుణ్ణి స్పృశించేటువంటి మనస్సు అలా చేసినట్లయితే ఏమవుతుంది దీన్ని యోగము ఆత్మయోగము అంటారు అప్పుడు ఏమవుతుంది శాంతి నిర్వాణ పరమాం మత్ సంస్థ అధిగచ్చతి శాంతిని పొందుతాడు సాధారణంగా లోకంలో జనులు శాంతిని కోరరు శాంతిని కోరరు ఎవడైతే శాంతిని కోరుతాడో వాడు వేదాంత విద్యార్థి అవుతాడు అములుగా మీరు కర్మకారుల సందర్భంలో చూస్తే ఎవరినంటారంటే శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టి రస్తు వృద్ధిరస్తు ఆయుష్యం వస్తు ఆరోగ్యం వస్తు పశు సంపదస్తు ధాన్య సంపదస్తు ధన సంపదస్తు ఎన్ని ఉన్నాయో దాంట్లో శాంతిరస్తుని ఒక్క మాట అంటాడంటే ఆ శాంతి తర్వాత ఇంకెన్ని కావాలి టూ డజన్ థింగ్స్ కావాలి లేదా విద్యార్థి ఏమంటాడు ఓం శాంతి శాంతి శాంతి అంటే ఇంకేమో శాంతి కావాలి మరొటి కావాలి శాంతి ధనం భోగం అంటే దాని వేదాంత విద్యార్థి అనిపించదు కాబట్టి ఇక్కడ శాంతి జీవితంలో పీస్ ఇన్నర్ పీస్ ఆ శాంతిని దాన్ని సాక్షాత్కరించుకోవాలి అనేటువంటి నిష్ఠ చాలా తక్కువ ముందుకుంటుంది జనులు శాంతిని కోరుకోరు ఒకవేళ పరమేశ్వరుడు అనుకోకుండా వాళ్ళకి శాంతినిచ్చినట్లయితే అయ్యోబోయ్ ఇంత శాంతి వచ్చేసింది ఇప్పుడు ఖాళీగా ఉండిపోయాం మనం ఇప్పుడు ఏదో ఒక వ్యాపకం పెట్టుకోకపోతే కుదరదాన్ని ఏదో వ్యాపకం పెట్టుకుని సంసారంలో పరిభ్రమించటానికి ఇష్టపడతాను తప్పిస్తే శాంతిని కోరుకోరు ఎవళ్ళైతే సంసార పరిభ్రమణాన్ని పక్కన పెట్టి సంసార వ్యవహారాన్ని పక్కన పెట్టి కేవలము శాంతిని కోరుతారు వారి జీవితంలో యథార్థమైన వికాసము ఆ బూర్తి వస్తుంది శాంతి యొక్క వాల్యూని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే యథార్థమైన యోగులు అది యోగము ఉంటుంది శాంతి అంటే దేని యొక్క శాంతి చుట్టూ డిస్టర్బెన్స్ ఏం ఉండటం అదొక శాంతి బాహ్య శాంతి అది కాదు మనస్సు నిశ్చలంగా ఉండడం కూడా శాంతియే కానీ మనస్సు నిశ్చలంగా ఎంతసేపు ఉంటుంది ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మళ్ళీ అది అయిపోతుంది కాబట్టి ఆ కూడా అది యథార్థమైన శాంతి కాదు వచ్చిపోయే శాంతి ఇక్కడ శాంతి అంటే పరమ శాంతిది శాంతి నిర్వాణ పరమ నిర్వాణ రూపమైన శాంతి పరమ శాంతి అంటే ఇది ఎటువంటి శాంతి అంటే వచ్చిపోయే శాంతి కాదు ఇది తన స్వరూపభూతమైన శాంతి అంటే ఇప్పుడు ఉదాహరణకి నా మనస్సు అలగడిగా ఉందనుకోండి అలగడిగా ఉంటే ఇప్పుడు మనస్సు ఎలా ఉందన్నమాట శాంతిగా ఉంది అశాంతిగా ఉంది అశాంతిగా ఉంది ఇప్పుడు నేనేం చేశానంటే ఆసనంలో కూర్చుని ప్రాణాయామం చేశాను ప్రాణాయామం చేయగానే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రాణాయామం చేయగానే మనస్సు ప్రశాంతంగా తయారైంది ఇప్పుడు మనస్సు శాంతంగా ఉంది అది మనస్సు యొక్క శాంతి ఆసనంలో కూర్చోవడం చేత దేహము యొక్క శాంతి ఇంద్రియముల శాంతి మనస్సు శాంతి అది సరిపడదు ఎందుకంటే ఎంతసేపులో కూర్చోగలుగుతాను నేను మళ్ళీ ప్రాణాయామం ఎంతసేపు చేస్తాను పది నిమిషాలు అయ్యేప్పటికీ మళ్ళీ కళ్ళు తెరిస్తే ఎదురుకుండా ఎవడో కనపడతాడు అలా కాఫీ తెమ్మన్నా తెచ్చేవాడిని అడుగుతాడు చాలా ఏదంటాడు వాడు వాడి మీద కోప్పపడతాడు ఆ శాంతి ఏమైంది పోయి ముఖ్యంగా కేవలము వేదాంత శాస్త్రం అధ్యయనం లేకుండగా ఊరికే ఆ ప్రాణాయామం అని కుండలని పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఇలాగే చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు చాలా కోపంగా ఉంటారు కోపిష్టిగా ఉంటారు ఎందుకంటే కొంతసేపు శాంతికి అది కాంపెన్సేట్ చేసిస్తూ ఉంటారు మామూలు మిగతా టైంలో అటువంటి శాంతి వచ్చిపోయే శాంతి అనిత్యమైన శాంతి కాదు మనం మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ శాంతి ఏమిటంటే ఆసీత అహమస్మి నేను ఉన్నాను సచ్యూపంగా ఉన్నానంతే మనస్సు యొక్క చలనము లేదు ఉన్నా మనస్సు నేను కాదు నేను మనస్సుకి సాక్షిని మాత్రమే నా స్వరూపంలో ఏ చలనము లేదు అటువంటి నిశ్చలమైన అచలమైన ఆత్మ తత్వమునందు నిలిచి ఉండుట ఆ శాంతి ఉండి చూసేలా అది అది వచ్చేది కాదు ఎందుకంటే మన స్వరూపమే గనక ఎప్పుడూ ఉండేదే గనుక పోయిది కూడా అది పట్టుకోగలిగితే అది వచ్చేది కాదు పోయేది కాదు ఇప్పుడు మీకు మీరు కావాలనుకోండి రాత్రి వర్షం పడింది బయట ఒక కుంట నిండింది ఆ నీళ్లు తెచ్చుకుని ఆ బాగానే ఉంది మనకి జలాశయం ఒకటి దొరికింది నీళ్లు దొరుకుతున్నాయని ఆ నీళ్ళతో మీరు కలక్షేపం చేస్తున్నారనుకోండి ఆ కుంట ఎన్ని రోజులు ఉంటున్నాయి నాలుగు రోజులు ఎవరికి డ్రై అయిపోతుంది ఈ ప్రాణాయామం వల్ల వచ్చేటువంటి మనసుకి శాంతి అలాంటిది అలా నాలుగు రోజులు డ్రై అయిపోతుంది అలా కాకుండా మీరు ఒక బోరు వేసుకుని అడుగున ఒక స్ప్రింగ్ తగిలింది అనుకోండి ఆ బోర్ పైపుకి సన్నటి పైపు చాలు ఇంత పైపు అక్కలా సన్నటి పైపుకి స్ప్రింగ్ తగిలింది అనుకోండి ఆ స్ప్రింగ్లో ఫిక్స్ చేసి బోర్ వేసుకున్నారనుకోండి అది ఇంకెక్కడికి పోదు అటువంటి ఆత్మభూతమైన శాంతి ఇప్పుడు చూడండి మనం ఇంట్లో ఉంటాము ఇంటి వ్యవహారాలు చేస్తూ ఉంటాము భార్య భర్త పిల్లలు ఈ వ్యవహారాలు అన్నీ ఉంటాయి ఏవో బీళ్ళులు కట్టాల్సి ఉంటాయి అవన్నీ చేస్తూ ఉంటాము కానీ అంటే ఏమిటనమాట దీన్ని విక్షేపము అంటారు అంటే మనము పలు వైపులు పలు దిశలలో మనల్ని మనం విసిరేసుకుంటూ ఉంటాం టెలిఫోన్ బిల్లు కట్టాలనుకోండి మీ మనసు ఎక్కడికి పోతుంది టెలిఫోన్ ఆఫీసు టెలిఫోన్ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు ఇటుపోతుంది పాల ప్యాకెట్ కట్టిపోతుంది నేను పాల ప్యాకెట్ టోండు బిల్కు ఇస్తావా అంటే వాడు కార్దు కట్టమంటాడు ఏంటి విడితేస్తుంది డబ్బులు ఇస్తారు పాల ప్యాకెట్లు ఎవరంటే మీరు కార్డు కట్ట ఎక్కడ కట్టుకుంటారు ఆ కార్డు అంటే అక్కడ ఎక్కడికో వెళ్ళి కట్టుకుంటాడు ఎరా ఇంకా సోషలిజం ఇంకా వదిలిపోలేదో నిండా అదే మెయింటైన్ చేస్తున్నావా అని నేను ఆశ్చర్య ఇప్పుడు పాల ప్యాకెట్కి డబ్బులు కట్ట ఎక్కడికో వెళ్ళి కట్టుకుంటాడు కార్డు కంటాడు చాలా చిత్రంగా ఉంది కదా సో మళ్ళీ దాని మనస్సు అటుపోయింది ఈ లోపల ఇంకో పని ఏదో పడింది అటుపోయింది ఇలా అన్ని వైపులకి మనస్సు విసిరిసినట్టు అయిపోతూ ఉంటుంది అలా ఉండకూడదండి అన్ని పనులు చేసుకోవాలి కానీ మనల్ని మనం పలు దిశల్లో విసిరేసుకోకూడదు మరి ఎలా ఉండాలి సెంటర్డ్గా ఉండాలి యు బీ ఇన్ యువర్ సెల్ఫ్ ఇటు పని చేస్తాను అటు పని చేస్తాను కానీ నేనున్న స్థానంలో నేను ఉంటాను ఫిజికల్ అంటలేదు నేను వన్ షుడ్ గెట్ సెంటర్డ్ ఇన్ వన్ సెల్ఫ్ దాన్నే ధ్యానము అంటారు వన్ షుడ్ గెట్ సెంటర్డ్ అహమ్ అస్మి అయా ఈ సృష్టితోటి నాకేమీ సంబంధం లేదు ఈ సృష్టి నాకు చేసి ఉపకారము లేదు ఈ సృష్టి నాకు చేసి అపకారము లేదు బికాస్ ఐ ఆమ్ అహమస్మి నేను స్వచ్ఛ ఆత్మస్వరూపుడమై ఉన్నాను ఓకే నవ్ ఐఆమ్ సెంట్రైడ్ ఇప్పుడు సృష్టిలో ఉంటుంది చేయాల్సినవివో అవ్వాల్సిన పనులు అవుతూ ఉంటాయి కట్టాల్సిన బిల్లులు కడతారు ఇట్స్ ఓకే నా నాటే ప్రాబ్లం ఏవో రెస్పాన్సెస్ అవసరం ఉంటాయి ఆ రెస్పాన్సెస్ ఇస్తూ ఉంటారు ఎవరో టెలిఫోన్ చేస్తారు థింకింగ్ అని మోగుతుంది మొగితే వెళ్ళి హలో అంటారు హలో అంటే వాళ్ళు ఏదో అడిగితే సమాధానం చెప్తారు ఇవ్ యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై దాట్ యు గెట్ సెంటర్డ్ ఎప్పుడు కూడా సెంటర్డ్ అయ్యుండి లోక వ్యవహారాలు చేయొచ్చు పర్వాలేదు కానీ సెంటర్డ్నెస్ లేకుండా తన స్వరూప స్థితి తాను ఎరగకుండా వీడి కనుక లోక వ్యవహారాల్లో ప్రవేశిస్తే ఆ టాస్సింగ్ అంటారు చూడండి అటు వాడు కొడితే వీ ఇటు పడతాడు ఇటు ఎవడో కొడతాడు అటు పడతాడు వీజులోకి వెళితే వీజులో వాడుకు వేసిన దెబ్బకు వచ్చి ఇంట్లో పడతాడు ఇంట్లో పెడితే ఇంట్లో వాళ్ళు మాత్రం ఖాళీగా ఉంటారు వీళ్ళు దెబ్బ కొడతారు ఏదో అంటారు ఎవరో అస్తమానం ఇంట్లోనే కూర్చున్నాడు అంటారు వెళ్ళి పరిగేస్తున్న వాళ్ళు వీజులో పడతాడు ఈ రకంగా ఓసారి కొడుకు దగ్గరికి వెళ్తాడు కోడలు ఏదో ఉంటున్నాయి అక్కడి నుంచి టాస్ అయిపోతాడు ఈసారి కూతురు దగ్గరికి వెళ్తాడు ఆ మనవాడు ఏదో అంటాడు తాత విసిగిడు పదేళ్ళ కుద్రాడు అలా లేడికి డెబ్బై ఏళ్ళ వరుషకి తల తీసినట్టే వీడికి వెళ్ళి వాడితో ఇంటర్ఫియర్ కాకూడదు కదా పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు వాళ్ళతో ఇంటర్ఫియర్ అయితే బహ్ ఓన్ డిస్టర్బ్ అంటాడు వాడి ఫాదర్నే అంటాడు గ్రాండ్ ఫాదర్ని వాడు ఎక్కడ లెక్క చేస్తాడు పూర్వం వాళ్ళగా కాదు ఆ వాడి వేసిన డబ్బుకి మరో అలా టాస్క్ అవుతూ ఉండకూడదు సెంటర్డ్గా ఉండాలి అహమస్మి అనారోగ్యం చేసినందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం దేహానికి ఏదైనా సేవ చేయాలంటే చేస్తాం కానీ వీ డోంట్ లూజ్ దట్ సెంటర్డ్నెస్ అలా సెంటర్డ్ అయి ఉండాలి కేంద్రితమై ఉండాలి స్వరూపంలో నిలిచి ఉండాలి అది శాంతి శాంతి నిర్వాణపరమాం ఆ శాంతి యొక్క వాల్యూని ఎవడైతే రికగ్నైజ్ చేస్తాడో వాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు దానికోసం మనం వర్కౌట్ చేయాలి ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నారనుకోండి ధ్యానంలో కూర్చుంటే కొద్దిసేపు శాంతంగా ధ్యానంలో కూర్చుందాం స్థిర సుఖమాసనం నడుము నెటారు కాబట్టి కన్నులు అరమోడ్పుగా ఉంచి పెదవులపై చిరునవ్వుతో చేతుల్ని మహాముద్రలో ఉంచుకుని మనస్సునంతను నేత్రముల ఎందు ఏకాగ్రం చేసి ఉంచాలి మనస్సులో ఉండే సంకల్పాలనన్నిటినీ జస్ట్ డ్రాప్ ఇట్ విడిచిపెట్టేసేయండి ఏదైనా కొత్త సంకల్పం పుట్టినా దానిపై ఫోకస్ చేయొద్దు దాన్ని ఆపద్దు దాన్ని పట్టుకోద్దు జస్ట్ లీవ్ ఇట్ మనస్సు కనుక ఏదైనా నాయిస్ చేస్తే చప్పుడు చేస్తే మనస్సుకి ఒక ఆదేశాన్ని ఇవ్వండి ఏమని చుక్ ఇప్పుడు మనస్సు అయితే విలీనమైపోయింది సంకల్పాలు ఏమీ లేవు కానీ చిత్రం ఏమంటే నేను ఉన్నాను అహమస్మి మనస్సులో సంకల్పం లేనప్పుడు మనస్సు విలీనమైపోయినప్పుడు సత్ చిత్ రెండు ఏకమై ఉంటాయి నేను ఉన్నాను నేను ప్రకాశిస్తూ ఉన్నాను ప్రకాశించటము అంటే తెలివి తెలివి ఉన్నాను శాంతింతింతి నల్లగా కన్నులు తరువా చాలా బ్రీఫ్గా చేసినాము మీరు అభ్యాసం చేయడం కేవలము సచిద్ రూపంగా ఉండడం మనస్సు యొక్క సంకల్ప వికల్పాలను అన్నిటినీ డ్రాప్ చేసేసి జస్ట్ సచిద్ రూపంగా ఉండడం ఇది బాగా అభ్యాసం చేస్తే సెంటర్డ్నెస్ అహమస్మి ఆ కేంద్రితమైన స్థితిని మనకు అనుభవానికి వస్తుంది మిగతా లోక వ్యవహారాలన్నీ ఉంటాయి ఇప్పుడు సముద్రము యొక్క లేకపోతే జలాశయం యొక్క లోతులలో ఒక నీరు అలా నిశ్చలంగా ఉంటుంది ఆ పై సర్ఫేస్ మీద తరంగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి ఆ లోతులలో నా స్వరూపము యొక్క లోతులలో ఉన్నటువంటి ఆ సచ్య రూపాన్ని దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి దాన్ని శాంతి అంటారు అది యథార్థమైన శాంతి ఈ శాంతి గురించి నిర్వాణపరమాం అనే మాట గురించి రేపు క్లాస్లో మనం కొంత విస్తారంగా చూద్దాం ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యే శాంతి